రుభ్యో నమరే ఓ స్మృతిస్మృతిపురాణానామాదయ్యమా భగవత్పాదశంకరపశంకర ఓం సహనా సహనా సహనామహి తయ్య ఘట్టం సరమీ ఘట్టం ప్రజాపతి భయపడతాడు భయపడి భయపడి పారిపోలేదు భయపడి నిలబడి ఎందుకు భయపడుతున్నాను నేను అని విమర్శ చేసుకున్నాను విమోక్ష చేసుకుంటే రెండవది నేను ఒకటి ఉంటే రెండవది ఉంటే దాని అసలు రెండవది పరిచ్ఛేదాన్ని చేస్తుంది పరిచ్ఛం చేస్తూ రెండవ వస్తువు ఉంది అంటే ఆ రెండవ వస్తువు మీ నీరబడి మిమ్మల్ని రక్కి కొరకనక్క అది ఉందంటే చాలు దాని కారణంగా మీరు పరిచ్ఛిన్నమవుతారు మీరు దానిని పరిచ్ఛిందం చేస్తారు దాంతో అది భయానికి ఒక భయానికి ఒక స్మూలం అవుతూ ఉంటుంది సోచ్ఛ కింద తయారవుతుంది ద్వితీయ భయం భయపడుతున్నట్టు రెండవది లేదు కదా ఎందుకు భయపడుతున్నట్టు అని అనుకున్నాడు అనుకుని ఆలోచించేప్పటికీ పోయింది దీనికి స్టాండర్డ్ దృష్టాంతం ఎలాగంటే మీకు ఒంటరిగా ఉన్నారనుకోండి రాత్రిపూట తెలుగు వచ్చినప్పుడు భయం వేసింది అనుకోండి మనస్సు యొక్క స్వభావం భయపడే అప్పుడు మనం భయం వేసినప్పుడు అనుకోవాలి ఎందుకు భయపడుతున్నాం మనం ఇంత వరలేరు కదా నేను ఒక్కడే ఉన్నాను భయపడాల్సిన అవసరం ఏమి అని మీరు అనుకుంటే భయపడుతుంది ఆలోచిస్తే భయపడుతుంది ఇమీడియట్ దృష్టాంతం నేను సరళంగా చెప్పాను దాన్ని కొంచెం జీవితాన్ని జీవితానికి మీరు అన్వయించు చూడండి మీరు భయపడుతున్నారు కొన్ని ఎందుకు భయపడుతున్నారు అంటే శని నా జీవితంలో ప్రవేశించాడు అని మీరు భయపడుతున్నారు సందాల్లో భయపడుతూ ఉంటారు భయపడుతూ ఉంటే మీరు దాన్ని కొంచెం విమర్శ చేయండి శని జీవితంలో ప్రవేశిస్తాడు ఆయన కక్షలో ఆయన జరుగుతూ ఉంటాడు తప్ప మీ జీవితంలో ఏంటి ప్రవేశించారు కదా క్షణం నీ నేనతో కూడతా నీ నేనమో కూడతా మీ జీవితంలో ప్రవేశించం పని పడ్డ లేదా కొంచెం స్వామి జీవి ఉన్నాడంటే హ్యావ్ బెటర్ అది చేయాల్సిన పనులు వాటికి ఉన్నాయి వాటికే ఖాళీగా లేవు క్షణం ఖాళీగా లేదు జర జీర జర జీరా తిరుగుతూ ఉన్నట్టు సూత్రు ఆ పని చేసుకుంటూ ఉండగా మళ్ళీ మీ జీవితంలో ప్రవేశించి దాన్ని గడిపడి చేసి పనిచేసి ప్రయత్నం చేస్తారా అలా ఉంటుందా ఎక్కడైనా అని ఆలోచించారనుకోండి అప్పుడు భయం అంటే విమర్శ చేస్తుంటే భయం అలా దోష నివారణ కోసం ఏదైనా పూజలు చేశారనుకోండి పూజ చేయటం నేను ప్రయోజనం కోసం మీరు చేసిన పూజ వలన ఏమవుతుందంటే ఆ భయం మరింత వ్యక్తి కూడా నేనుండి నలుగురికి సంక్రమిస్తుంది కాబట్టి విమర్శ చేస్తే విమర్శ చేస్తే భయం లేదు విమర్శ చేయనంత సేపే భయం విమర్శ చేస్తే భయం అలాగే ప్రతి అంశంలోనూ కూడా అంటే ఏదైనా అనారోగ్యం చేస్తుంది అనుకోండి కొంచెం ఏమంటే ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతారనిపోయింది అంటే కొంత అభద్ర పరిస్థితి దీంట్లో అభద్రతగా ఏముంది రోగం వచ్చినప్పుడు మందు వేసుకుంటాం ఆటలు వేస్తే అన్నంతైనట్టు ఎప్పటికప్పుడు పోతుంది బాడీ కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటాం ఈ సమయంలో మనం చేయాల్సిన ఉంటే చేయాల్సిన ఉంటాం ఏముంటే ఎవరైనా ఎదురకు ఇచ్చేది ఎవరన్నా అదో పని చెప్తున్నాం కొన్ని బరువు అప్పుడు ఆత్మనిష్ఠిగా ఉండడమే రేపు చేయాల్సింది కూడా ఏమి ఉండదు ఆత్మస్వరూపంలో నిలిచి ఉండడమే నాణ్యూ నేను ఉన్నాను అంతే అలా ఉండడము అయింది దీనికోసం భయపడాల్సిందే చూడండి ఎంత సరళమో సత్యం అంత సరళంగా ఉంటుంది చాలా సరళంగా ఉంటుంది కాబట్టి ఊహా ఊహామోహం చేసుకుంటూ మీరే ఊహించుకోవడం మీ ఊహను మీరే మళ్ళీ నెగిటివ్ తీసుకుంటూ ఉంటాం అలాగా భవిష్యత్తు గురించి ఆలోచించల్సింది లేదు ఇదే టాపిక్ ఇంకో దాని గురించి నేను సాగరీయను ద్వితీయ భయం మీకు రెండవ ఈ రెండవ అనే ఐడియా ఎలాగంటే దీంట్లో నలుగురు ఉన్నాడు అనుకోండి మరి నలుగురు రెండవ ఉన్నాడు కదా అక్కడ రెండవ శబ్దానికి అర్థం ఏంటంటే పరాయి ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళలో ఎవరైనా పరాయి వ్యక్తి ఉన్నాడా అంటే భయం ఇంకో ఎప్పుడైనా భయం కాబట్టి ఇంట్లో నలుగురు కొడుకులు కోడ్రులు ఉన్నారనుకోండి వాళ్ళందరూ మనవాళ్ళే కనిపించినట్టుగా భయం ఉండదు వాళ్ళలో ఒకళ్ళు పరాయి వాళ్ళు అని అనిపిస్తే భయం రాదు అలాగే భార్యాభక్తుల మధ్య కూడా భయానికి అసలు కానీ ఈమె పరాయిది అను అంటే వీడి పరాయి వాడు అను భావన కలిగిందంటే దానికి ద్వితీయ శబ్దానికి కష్టం అది వెంటనే భయం వేస్తాను భయం వేసి జాగ్రత్త పడతాను నేను ఆశ్చర్యపోయాను ఒక అమ్మాయి చెప్పింది నాకు నా భర్తకి పడకం లేదు అని చెప్పి అనేప్పటికీ వెంటనే అక్కడ పెద్ద ఆయన ఉన్నట్టు అనుభవం లోకానుభవం ఆయన ప్రాపర్టీస్ లో ఏ మీ పేరులు ఉన్నాయని అడిగారు ఫస్ట్ క్వశ్చన్ నరేంద్రపురంలోని గ్రామంలో ఈ అమ్మాయి చెప్పిన మాట విని ఏ ప్రాపర్టీస్ అడిగారు అప్పుడే ద్వితీయ భయం పోతే వచ్చేసింది సార్ సో అలా ఉంటాయి తర్వాత ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుంది విరాటం వస్తాయి ఎవరికి దట్టిని వాడు విరాకంలో ఎలా ఉంటుందంటే ఎవరికి దట్టిని వాడు తీర్పు ఉంటాడు అది విరాటం అంటే ఎలా ఉంటుంది సో పరాయి పరాయి వాడు అనే ఫీలింగ్ వచ్చేస్తే భయం అవుతుంది ద్వితీయ భయం భగతే వాక్యం చాలా ఫిలసాఫికల్ స్టేట్మెంట్ చాలా ఇది గ్రావిటేషన్ లా లాంటి వాక్యం స్పిరిచువల్ లా స్పిరిచువల్ లా యూనివర్సల్ లా దాన్ని హయ్యస్ట్ లెవెల్లో అండర్స్టాండింగ్ లో ఎలా ఉంటుందో తెలుసునండి అందరూ ఆత్మస్వరూపు అనే అభిప్రాయంలో మీరు ఉన్నట్లయితే అనే జ్ఞానంలో మీరు ఉన్నట్లయితే ఎవరి ఎందు శత్రుభావన ఉండదు ఎవరి ఎందు కొంతమంది మనకు అనుకూలంగా ఉంటారు వాళ్ళని ఎలాగో ప్రేమిస్తాము మనకి ప్రతికూలంగా ఉన్న వాళ్ళని కూడా మనం ప్రేమించేటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి భయానికి హేతు ఏమున్నది ఇక్కడికి ఎవరు పట్టుకొచ్చింది లేదు పట్టుకుపోయేది లేదు దీంట్లో భయపడాల్సిందేం లేదు సో ఆ రకమైన విచారము విచారము చేస్తే భయంతో విచారం చేయకుండా అంధవిశ్వాసాలను బతుకుతుంటే అన్ని భయాలే ఉంటాయి మరి అది గొప్ప వాక్యం ద్వితీయార్ భయం సో అతను చోదయంతి ఎక్కడున్నామో నేను గమనించలేదు గౌరవపక్షం అత్ర చోదయంతి అది పూర్తయింది సిద్ధాంతం ఉత్కృష్ట హేతుద్భవత్వాత లోవత్ అది కూడా పూర్తయింది మళ్ళీ గౌరవపక్షం సహసిద్ధత్వే భయానుపత్తికే అది చెప్పాలి ఇప్పుడు హిరణ్యకర్భుడు పులితోనే జ్ఞానంతో పూర్తయ్యేడు సహసిద్ధం చతు గణ్య గర్భుడు అంటే ప్రజాపి ఆయన పుడతాడు సృష్టికర్త పుడతాడు ఎక్కడి నుంచి పుడతాడు నిర్గుడు పరంబ్రహ్మ నుంచి పుడతాడు ఎక్కడ ఉంటే ప్రకటమవుతాడు ఇది ఎలాగో తెలిసినాడే సృష్టికర్త ప్రకటన అవసరం ఉపనిషత్తుల యొక్క తత్వాన్ని తెలుసుకోవటం చాలా చాలా క్రిటికల్ గా ఉంటుంది చాలా జటిలంగా ఇప్పుడు ఒక కుమ్మరి వాడిని మీరు దృష్టాన్ని తీసుకోండి కుమ్మరివాడికి సృష్టికర్తకి చాలా దగ్గర సంబంధం అనమాట ఇప్పుడు కూడా సృష్టికర్త అనగానే కుమ్మరివాడు వెతుకు వస్తాడు హితానాం నిర్మాతు విభూవల విధాపుష్ట కలహ అన్నారు ఎవరో కాదు కుమ్మరివాడికి సృష్టి చేసిన వాడికి పోటీ సో కుమ్మరి వాడు నిద్ర లేచాడు సో అతడు కుమ్మరివాడు కాదు కావాలండి ఇంకా ఈ పాటికి సంతోషం మళ్ళీ శుక్రవారం సంత ఇంకా నాలుగు రోజులే ఉంది కుండలు చేస్తాను అని అనుకున్నాడు అంటే కుమరివాడు అయినా అంతకు ముందు లేని కుమ్మరివాడు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన ఆయన కుండల చేయాలి అనే సంకల్పానికి ముందు కుమ్మరివాడు కాదు ఆ సంకల్పం చేస్తూనే కుమ్మరివాడు కాని ఆయన కుమ్మరివాడుగా ప్రకటన నిర్గుణ పర బ్రహ్మ నుండి సగుణ పర బ్రహ్మ అలా సగుణ బ్రహ్మ అలా వస్తుంది అదే కాదు బుద్ధులోకి పక్షులు వచ్చినట్టు అలానే సంకల్పమే మాయా మాయాశక్తి సంకల్పం ఐక్షత తేజో తదక్షత తేజో సగుజ పొంగరవాడు అనుకుంటాడే కుండ చేస్తాను అనుకుంటాడు కుండ చేస్తే ఆ విధంగా అంటే సంకల్పమే నిర్గుణ పరబ్రహ్మ నుండి సగుణ పరం బ్రహ్మ ఈ సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది అంటే సంకల్పండి చలనం కదా చలనం పరబ్రహ్మైన ఉండకూడదు నిర్గుణ పరబ్రహ్మీ చలనం ఉండదు మరి చలనం లేని చోట ఈ ఈ క్షణం ఎలా సంభవించింది అంటే మాయా మాయా సంబంధం చోట ఈ క్షణము సంభవించినది దాంతో ఇప్పుడు నిర్గుణ పరం బ్రహ్మకి మాయతోటి సంబంధాన్ని పెట్టినట్లే సగుణ బ్రహ్మ ఆ సగుణ బ్రహ్మ హిరణ్య ఆయన హిరణ్య గర్భుడు సహసిద్ధము చూస్తాయి నాలుగు ధర్మాలు ఆయన పుడితోనే ఉంటాయి ఇప్పుడు ఈ కుమ్మరివాడికి కుండము చేసే సామర్థ్యం సహసిద్ధం అన్నట్టుగా అప్పటికప్పుడు మళ్ళీ వెళ్లి నేర్చుకోనక్క కుండం చేయాలనుకుంటూనే కుమ్మరివాడి అయిపోతాడు కుమ్మరివాడు అంటూనే ఆ సామర్థ్యం అతనికి ఉంటుంది అలాగే హిరణ్య నాలుగు సహసిద్ధము ఏమిటి ఆటంకము జ్ఞానము వైరాగ్యము తర్వాత ఐశ్వర్యము ఐశ్వర్యం ఉంటే ఈశ్వర భావము అంటే కంప్లీట్ కమాండ్ ఆఫ్ ది సిచ్యువేషన్ కుమార్ వారికి ఐశ్వర్యం ఉంటుంది ఏమిటి ఐశ్వర్యం ఐశ్వర్యం ఉంటే డబ్బు ఉండరు గుణాలు దేశంలో ఆ గాఢ చీలత తగ్గింది లోతుగా అధ్యయనం చేసేటువంటి స్వభావం తగ్గిపోయింది అలా ఎవరో అధ్యయనం చేసే ఓటుకెవరికి ఎక్కి మొగసాలకెక్కి సాను ఇలా టీవీకి ఎక్కి పాఠం చెప్పేసి వాడే తప్ప చదువుకున్నాం అనే దృష్టి లేదు ఒక ఆయన మొగ సూత్రాలే పాఠాలు పతంజలి యోగ సూత్రాలు పతంజలి యోగ సూత్రం అనగానే నేను కొంచెం చెవించి యోగవాడు విన్నా అంటే అధయోగా శాస్త్రం మొదటి సూత్రం అదే ఆయనకు వచ్చిన సూత్రం ఒక్కటే ఆ తర్వాత సూత్రం ఆ ఒక్క సూత్రాన్ని ఆయన ఎలా చెప్తున్నానో తెలుసు అండి అథ యోగాను శాసనం మనం ఉండాలి అతహా యోగానుశాసనం అని చెప్తున్నాను పునఃారంటే ఏదో పొన్న ఏదో నోరుదారి ఏదో అన్నాడే కానీ సిగ్నల్ ఒకసారి అంటూ అరవై అసహ యోగాను శాసనం ఆ వాక్యులతో సంబంధం లేని నాలుగు మాటలు చెప్పడం మళ్ళీ నాలుగైదు నిమిషాలు ఆ వాక్యంతో ఏ రకమైన సంబంధం లేని నాలుగైదు చెప్పడం చెప్పి మళ్ళీ అతహా యోగా ఎదుర్కొన్న పుట్టుకుంటే ముట్టుకే ముట్టుంది అంటే అతహా విషయం ఎప్పుడైనా పుస్తకం అతహా లేదా అత యోగాను శాస్త్రం అతను బ్రహ్మజిజ్ఞాస దగ్గర అతహా ఉంది ఎందుకంటే అసహ అంటే అనంతర్యాసంగా అధ రోగాను సూత్రం ఉంది కదా అసహా ఉండదు అక్కడ ఆరంభార్థం ఆరంభార్థం ఉన్న చోట అసహాకి సందర్భం లేదు అసలు అసహా లేదు అతని ఆయన అసహగా స్వీకరిస్తున్నారు కానీ అర్థం కూడా చెప్పడం ఏదో మధ్య మధ్యలో వీళ్ళు ఈ శ్లోకం నాకాల్పిస్తారు అహ అనో అన్నట్టుగా ఉంది తప్ప అలా లోపించినట్టు కనిపిస్తుంది కాబట్టి ఐశ్వర్యం అంటే డబ్బు డబ్బు ఐశ్వర్యం అంటే డబ్బుగా తల్లిపోయి ఐశ్వర్యం అంటే కమాండ్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఇప్పుడు నిద్రలే నిద్రలేస్తారు మీరు కాఫీ పెట్టాలి అని అనుకుంటారు అప్పుడు ఆ కాఫీ ప్రిపరేషన్ అనే కార్యక్రమంలో ఈశ్వర భావం ఎవరికి ఉన్నది ఇంకేమి ఇప్పుడు పాఠం నేను ఒక కమాండ్ లేకుండా ఏం పాఠం చెప్తాను ఇదో అది పాఠహన్ ఉంటుంది అదేవిధంగా ఆ చిరణ్ జగన్పుడు జగత్తును సృష్టించే ముందు ఆయనకు ఆ ఈశ్వర భావము అంటే కంప్లీట్ కమాండ్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఆయనకి దదు ధర్మము అంటే రైటీయస్ ఆయన చేయబోయే సృష్టి సరిగానే ఉంటుంది తప్ప తప్పుగా ఉండదు అని ఆ విధంగా ఈ నాలుగు స్వత సిద్ధముగా ఉన్నది సహసిద్ధం అంటే పుట్టుకతోటే ఆయనకున్నది దాని మీద పూర్వపక్షం సహసిద్ధ భయానుపత్తి చే ఆదిత్యేన సహా ఉదయతి అంటే నాలుగు ధర్మాలి పుట్టుకతోటే ఉన్నట్లయితే స్వతసిద్ధములైతే ఎవరాయి భయపడ్డదు ఎందుకని ఆటంకం లేని జ్ఞానం ఉన్నవని భయపడ్డానికి అవకాశం లేని భయపడకూడదు ఆయన భయపడ్డాడు భయపడ్డాడంటే ఆయనకి స్వతసిద్ధగా ఈ నాలుగు ధర్మాలు ఉన్నాయని చెప్పడం ఎలా ప్రసగుతుంది ఇది ఎలా ఉందంటే సూర్యుడు ఉదయించేటండి చక్కగా ప్రకాశిస్తున్నాడు కానీ చీకటి అలాగే ఉంది అన్నట్టుగా ఉంది అదేలా దొరుకుతుంది ఆదిత్యునితో పాటుగా చీకటి కలిసి ఆదిత్యునితో కలిసి చీకటి పుడుతుందండి అలాగే అప్రతిధం జ్ఞానం అంటే అతని జ్ఞానముతో పాటుగా భయం కూడా కలిగింది అలా ఉన్నది కదా మరి అది కొడుకు మరి భయం కలిగిందనే మాటకు అర్థమేమిటి సిద్ధాంతం అన్యానుపదిష్ట సహసిద్ధం చతు అంటే ఇప్పుడుతోనే జ్ఞానం అలాగే పొంగిపోతూ పొరపడిపోతూ పుట్టేయడం కాదు చదువు భయం వేసింది భయం వేసిన తర్వాత ఎవరో వచ్చి ఉపదేశం చేయక్కర్లేకుండానే తనకు తానే విమర్శ చేసుకుని ఆ భయం నుంచి బయటపడ్డాడే లేదన్నది తనకంటే తెలుసుకున్నాడు కదా ఆయన తెలుసుకున్నాడా లేదా ఎవరైనా వచ్చి ఉపదేశం చేసే ఉపదేశం చేసాడు కాబట్టి ఆ వాక్యానికి అర్థం ఏంటంటే ఇంకా హిరణ్య ఉపదేశం ఇంకోహరిని వచ్చి చేయాల్సిన అవసరం లేదు అలాంటి పెరగలేదు ఆయనే తెలిసేసుకున్నాడు అప్పుడు చక్కగా తెలుసుకున్నాడు ఎలాగైతే కాలుదాయ కింద తనే లేచేశాడు ఇంకెవరోలో పుట్టుకో ఒక్కరు లేకుండా తనతో పాటే లేచి అలాగే అప్పుడు మనస్సులతో దుఃఖం కలుగుతుంది దుఃఖం కలిగిందంటే అజ్ఞానం వల్ల కలిగింది కదా దుఃఖం కలిగిన వెంటనే మళ్ళీ తనలో తానే విమర్శ చేసుకుని ఆ దుఃఖాన్ని పరిహరించుకున్నాడు అలా ఉండాలి ఎప్పుడు కూడా ఎవరికి వారే ఉండాలి మీకు మీరే ఉండాలి నీకు ఉపదేశం చేసుకుంటూ ఉండాలి ప్రతిదానికి పై నుంచి గురువు ఉపదేశం చేస్తాడని అనుకోకూడదు పై ఉపదేశం చేసిన సందర్భంలో కూడా ఆ ఉపదేశాన్ని చేకూర్చు చేతబట్టుకుంటుంది మళ్లీ దాన్ని మీకు మీరు ఉపదేశం చేసుకుంటారు అంటే అనౌనా అంటే ఆచార్యుడు చెప్పిన దాన్ని మళ్ళీ నీకు మీరు ఉపదేశం చేసుకుంటారు అది నచ్చిన హిరణ్య గృహాలు అవే భయపడి మళ్ళీ తనకి ఉపదేశం చేసుకుని అంటే అంటే విమర్శ చేసుకుని కాబట్టి సహసిద్ధం అనే దాంట్లో లేదు ఇతను వచ్చే ఉపదేశం చేయలేదు నా అర్థం మళ్ళీ ఇప్పుడు హిరణ్య గుడికి తనంత తానే ఉపదేశం ఇంకొకటి వచ్చి ఉపదేశం చేయక్కర్లేకుండానే తనంత తానుగానే జ్ఞానం ఉదయించింది అన్నట్లయితే మరి మీరేమో పాఠం చెప్పేప్పుడు శ్రద్ధ ఉండాలి తత్పరత ఉండాలి అలాంటి దేశంలో శ్రద్ధ వాళ్ళ ప్రతి జ్ఞానం అన్నదానికి తాత్పర్య కానీ ఏంటే పూర్తి దృష్టి పెట్టి ఉండాలి శ్రద్ధ ఉండాలి శ్రద్ధ గలవాడికి తత్పరత గలవాడికి జ్ఞానం కలుగుతుంది తర్వాత గురువు దగ్గరకు వెళ్ళి ప్రణిపాతం చెయ్యాలి అది కూడా చెప్పారు కదా సో ప్రణిప ఏదో శ్లోకం ఉంది ప్రణిపాదం చేసి పరిప్రష్ తీసుకోండి కాబట్టి అలా చెప్పారు కదా మరి శ్రీకృష్ణుడు ఇక్కడ ఈ ప్రజాబ్తి చూస్తే అసలు శ్రద్ద లేదు తత్పరత లేదు ప్రణిపాత ఆయన దానం పెట్టింది లేదు ఏమీ కాబట్టి ప్రజాపతి గారికి కలిగితే మనకి కలగాలి ఎందుకని ప్రజాపతి గారికి భయం వేస్తే మనం భయం వేస్తుంది ఆయన అహమ్మ అన్నాడు కాబట్టి మనం అహమ్మ అంటున్నాము కాబట్టి ఆయన డిఎన్ఏ ప్రజాపతి గారి ఒరిజినల్ డిఎన్ఏ అది కాబట్టి ఆయనలో ఉన్న లక్షణాలన్నీ మనం ఎందుకు ప్రకటన అవుతున్నాయి కదా అలాగే ఉపదేశం లేకుండానే ఆయనకి జ్ఞానం ఉదయము అలాగే మనకు కూడా ఉపదేశంతో సంబంధం లేకుండానే జ్ఞానం ఉదయించాలి మళ్ళీ శ్రద్ధ తత్పరత గురువు గారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టడం వినయము ఇవన్నీ అనవసరం కదా అని కోరు దాన్ని వివరిస్తాతం అంటే ఇటువంటి అభిప్రాయం ఒకటి ఉంటుంది ఏమిటో అభిప్రాయం శ్రద్ధ వాంగ్రియ శ్రద్ధ గలవాడు అది పరమార్థము అనే నిశ్చయం గలవాడు తత్పరుడు జ్ఞానం అలా ఉంటుంది చదువుకుని వాడు అలా చదువుకోవాలి దానికే అంకితం అయిపోయి దాంతో మమేకం అయిపోయి చదువుకోవాలి అంటే తప్ప వర్షాకాలం చదువు అంటున్నాం మళ్ళీ ఏదో సినిమా రోజు ఎందుకంటే ప్రతిఫూ తీసుకుండడం అలా ఉండకూడదు కంప్లీట్ గా దానికి డెడికేట్ అయి చదువుకోవాలి అంతసేపు కావడం ఇంకా ఇంట్లో వాళ్ళ కబుర్లు కూర్చుండే కూర్చున్న కబుర్లు అన్ని ఇంట్లో ఉండడం అలా చేయకోం ఇంద్రియము అంటే ఇంద్రియములు కొంత వర్షంలో ఉండాలి ఇప్పుడు రాత్రి చేసేప్పుడు మీరు చూడంతో అన్నీ వేసేసుకుని స్వీట్ తో సహా తినేసి ఐస్ క్రీమ్ కూడా తినేసేటప్పుడు ఇంకా చదువు ఉంటుంది తినేసి వెళ్ళి పడుకోవడం విద్యార్థులు ఎలా ఉండాలి అసలు కూడా కొంచెం లైట్ గా తినడం పర్వాలేదు పెద్ద వయసులో ఉన్నవాళ్ళు కొంచెం లైట్ గా భోజనం లేదు సో దాట్ మొన్నటి పొద్దున్న లేదు ధ్యానము ఇత్యాది కాబట్టి ఇంద్రియ జయం ఉండద్దు అలాగే నాలుకపై కొంచెం జయం ఉండాలి ఏర్పడితే తింటే కడుపులో మన వచ్చు కాపాడతారు అలాగే నోటు వాగింద్రియం కూడా కొంత నియంత్రణ ఉండాలి ఊరికే వసపోసిన పెట్టబడే అలాగే మాట్లాడకూడదు తక్కువగా మాట్లాడుతూ ఉండాలి కాబట్టి ఇటువంటి ఇంద్రియ జ్యేయము కూడా అవశ్యకము జ్ఞానం వేయించడానికి అని చెప్పాడు గీతా శక్తి ఇంకా ఏం చెప్పాడు తద్విడని పాతే చెప్పాడు తెలుసుకోవాలి ఆత్మతత్వాన్ని తెలుసుకో ఎలా తెలుసుకోమంటారు గురువు గారి దగ్గరికి వెళ్ళు పరిప్రెస్ అయినా వాళ్ళని ప్రశ్న వేయి అయ్యా నాకు మీరు బంధవి ముక్తికి ఆత్మస్వరూపాన్ని బోధించండి అని ప్రశ్న వే దీన్ని బేసిస్ లో వివేకపోడాకంలో అది బాగా డెవలప్ చేసుకుంటారు అక్కడ శిష్యుడు ఉంటాడు ఆయన గురువు గారి దగ్గరికి వెళ్తాడు దండం పెడతాడు అలాగే గురించారు ఒక చక్కగా ప్రశ్న అయ్యి గురువు అక్కడ ప్రశ్న ఎవరైనా ఇస్తాడంటే ఈ సంవత్సరంలో నేను ఈ దుఃఖము భయము వీటితో సతమతమవుతూ ఉన్నాను దుఃఖ భయము సంసారం యొక్క సారం బాండేజ్ కాబట్టి ఆ దుఃఖ భయములతో సతమతమవుతో నేను ఇబ్బంది ఉన్నాను దీని నుంచి విముక్తి ఉపాయమును బోధించుడు అని అడుగుతాడు అడిగితే ఆత్మ జ్ఞానం ఒక్కటే దీనికి అంటే కాదు యోగము సాంఖ్యము ప్రాణాయామాదు ఇంకా శాస్త్రములు ఇంకా ఏవేవో ఉన్నాయి కదా అది వాటి మాట ఏమిటంటే వాటి వల్ల విముక్తి లభించదయా అటువల్ల ఏవో లభించే వివో లభిస్తాయి విముక్తి మాత్రం లభిస్తాయి సో బాగా డబ్బు సంపాదించారనుకోండి బాగా డబ్బు సంపాదిస్తే లభించేవివో లభిస్తాయి మైత్రీ గ్రంథంలో ఉంటుంది మైత్రీ గ్రంథంలో ఆయన ఏమిటంటే డబ్బు ఎందుకు పనికిరాదు అని అన్నావు డబ్బు సంపాదిస్తే అనేక లభిస్తారు ఏం నటిస్తారు ఈ డబ్బులు వాళ్ళని చూడు వాళ్ళు పెద్ద బిల్డింగ్ లో నివాసం చేస్తారు నువ్వు కూడా పని చేయవచ్చు వాళ్ళు మంచి ఖరీదైన పాట నడుపుతూ ఉంటారు నువ్వు కూడా పని చేయవచ్చు వాళ్ళు బంగారం పెట్టుకుంటారు ఓ ముప్పై నలభై తొమ్మిది బంగారం పెట్టేస్తున్నాడు ఏ సమయంలో చూసినా ఆ పని నువ్వు కూడా చేయవచ్చు ఆ తర్వాత చేస్తారు ఆ పని నువ్వు కూడా చేయచ్చు ఏ విధంగా అయితే నువ్వు చూసుకో కూడా అలా ఉండవచ్చు దాంట్లో ఏమీ అభ్యంతరం ఉండదు సమస్య లేదు కానీ అమృతత్వం మటుకు నహి ఉత్తేన ఆ శాస్తే అమృతత్వశాలిటీ అనేది మాత్రం డబ్బు వల్ల నీకు లభించదు కాబట్టి ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోని పాట పరికృష్ణ సేవయా అయినా కొంచెం సేవ కూడా చేయాలి అవకాశం వచ్చినప్పుడు సేవ అవకాశం వచ్చినప్పుడు సేవ అంతర్ధానం అయిపోయిన తర్వాత గిల్ చే వస్తుంది అయ్యో వారు గిలించుండగా మనం సేవ చేసుకోం అని తర్వాత గుర్తించాల్సి ఉంటుంది కాబట్టి చక్కగా సేవ చేసి మీరు తెలుసుకోండి సేవమాదీనా ఈ విధంగా శృతుల్లో స్మృతుల్లో అనేక లక్షణాలను చెప్పి ఈ ఉన్నవాడికి జ్ఞానం వేసుకుని చెప్పారు ఇప్పుడు ఆ మాటలన్నీ కూడా వ్యాప్తి అవి హేతువులు జ్ఞానానికి హేతువులుగా చెప్పారు ఇప్పుడు జ్ఞానానికి హేతువులే కావు ఎందుకంటే ఆయనకి పుట్టినప్పుడు భయం వేసింది అజ్ఞానం వల్ల అజ్ఞానం జ్ఞానం తల్లి సంపాదించేసుకుని పోగొట్టేసుకున్నారు ప్రజాపతి గారికి ఇవన్నీ అక్కర్లేకపోతే మనకు మాత్రం ఏమైంది డైరెక్ట్ గా జ్ఞానం మనకి మాత్రం ఎందుకు కలగకూడదు ఆయన అహం అంటే మనం అహం అన్నాం కదా అలాగే ప్రజాపతి ప్రజాపతి గారికి మనకే అలాగే ఆయనకి ఏమీ హేతువులు లేకపోతే మనకే అర్థం లేదు కాదండి జన్మాంతరంలో ఆయన చేసిన పుణ్యం వల్ల ఆయనకి జ్ఞానం కలిగింది ఆయన ఎలా కలిగితే మనకే ఇలా కలగచ్చు ఈ ఈ శ్రద్ధ తత్పరంలో మనకెందుకు జన్మాకర్మ హేతు ఇది చేత ఏమని చెప్పారు ప్రజాపతి గారు గటజన జన్మలో అశ్వమేధ యాగాన్ని చేశాడు అశ్వమేధ ఉపాసన చేశాడు ఆ విధంగా మహాపుణ్యాన్ని ఆయన పొంది ఉన్నాడు కనుక ఆయనకి జ్ఞానం కలిగిపోయింది అని మీరు చెప్తున్నారు కాబట్టి జ్ఞానానికి హేతు ఏమిటనమాట జన్మాంతరం ముందు చేయబడిన మహాపుణ్యమే హేతు ఏమిటి తప్ప శ్రద్ధ పస్పరత ప్రణిపాతము ఇత్యాదు హేతువులు కావాలి మరి ఇవన్నీ హేతువులు అని మీరు ఎందుకు చెప్తున్నారు అక్కడి విచారాలు ఎంట సార్ అంటే చొరవ అందరికీ జ్ఞానము ఉదయించే అజ్ఞానము తొలగి సంసార బంధం నుంచి నివృత్తి కలుగుతుంది దాంట్లో ఇంకా సందేహం అదే పద్ధతి కానీ ఆ జ్ఞానం ఉదయించే సమయం సందర్భంలో కొంచెం తేడాలు ఉంటాయి కొద్దిగా ఉంటాయి ప్రజాపతి గారికి జ్ఞానం ఉదయించిన సందర్భం ఓ రకంగా నాకు జ్ఞానం ఉదయించే సందర్భం ఎగ్జాక్ట్ గా అలా ఉండక్కర్లా ఇంకో రకంగా ఉండొచ్చు కాబట్టి ఇప్పుడు తలపోటు వచ్చింది తలపోటు వచ్చినప్పుడు తైలినాళ్లు వేసుకుంటే తలపూడి తగ్గింది ఒకటికి తైలినాలు వాటి సంచులో పెట్టుకున్నాడు తక్కువ వేసుకున్నాడు సరపడి ఇంకొకటికి దానికోసం ఒక గంట సేపు వెతికి వెతికి ఎక్కడో పట్టుకుని వేసుకుంటే కానీ దొరకలేదు అప్పుడే తగ్గింది అంటే వడికి వీడికి తేడా ఉందా లేదా మరి కాబట్టి వడికైనా తైలు నాళ్ళతో తలనొప్పి తగ్గాల్సిందే వీడికైనా తైలు నాళ్ళతో తలనొప్పి తగ్గాల్సిందే ఆ తగిలినాలు వేసుకునే సందర్భంలో ఇద్దరికీ తేడా ఉంది కదా మరి వీడికి తక్కువనే వ్యసరించుకునే పరిస్థితి ఉంది వాటికేమో అరగంట హేపు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అంటే అలాంటి తేడాలు ఉంటాయండి భేద ఉప పత్తి అటువంటి తేడాలు ఏమో ఉంటాయండి బాబు అలాంటి ఆ తేడాలు ఎక్కడి నుంచి వస్తాయి నిమిత్త మొక్క దేని నుంచి వస్తుంది విత్తు నుంచి వస్తుంది కాబట్టి మొక్క ఏదైనా విత్తే హేతువు కానీ ఆ విత్తు వెంటనే అలా విత్తు ఎదురుండా పెట్టేస్తే మొక్క వచ్చేయాలి దానికి వర్షాకాలం రావాలి అది మట్టిలో పడాలి దాన్ని ఉబ్బాలి ఉబ్బిన తర్వాత దానికి కొంత ప్రాసెస్ ఉంటుంది అది అంతా అయిన కాబట్టి అదిగో విత్తు ఇదిగో మొక్క అన్నట్టుగా ఉండదు నిమిత్తం కూడా ఉండదు శనగలు ఉన్నాయనుకోండి అలాగే శనగలు వెంటనే అలా మొక్క చేయవు డబ్బాలో ఉండగానే దానికి అది నేలలో పడాలి నీళ్ళు వర్షం పడాలి ఎవరిగో నిమిత్తాలి ఆ నిమిత్తాలు మెజార్టీ గారి కోరకంగా ఉంటాయి నీ కో రకంగా ఉంటాయి నా కోరకంగా ఉంటాయి తర్వాత వికల్ప వికల్పం అంటే తెలుసునండి శ్రద్ధ తత్పరత ఇంద్రియము ప్రణిపాతము ఇత్యాదు అరడదు అని చెప్పారు ఈ అరడదు అన్ని ఇండి తీరాల మీద ఏమైంది వీటిలో కొన్ను ఉండాలి కొన్ను ఉండొచ్చు వికల్పం ఉంటుంది వాడికి ఆల్రెడీ శ్రద్ధ ఉంది అనుకోండి తత్పరత దాంతో వస్తుంది ఇంద్రియే ఒకటి వాడు చూసుకుంటే సర్పం వాడికి శ్రద్ధ గురించే పక్కలేదు అని తిండిపోతూ ఇంద్రియేయం తక్కువ కాబట్టి ఆ మాట చెప్పు అని చెప్తాం అంటే అప్పుడు ఏం చేసాం శ్రద్ధని తత్పరతని డ్రాప్ చేసి ఇంద్రియాన్ని వాడికి బోధించాం వాడికి శ్రద్ధ చెప్తా అలాంటి వికల్పాలు ఉంటాయి తర్వాత సముచయం ఉంటుంది సముచ్ఛయం అంటే ఐదారు హేతువులు చెప్పినప్పుడు ఈ ఐదారు కలిపి ఒరిజినల్ హేతువుతో కలిసి జ్ఞానం వహిస్తుంది కొంతమందికి ఎలా ఉంటుంది ఈ ఐదాలు కలవక్కర్ లేకుండానే అసముచ్చు సముచ తర్వాత గుణవత్ అగుణవత్వ ఇప్పుడు జ్ఞానము అజ్ఞాన నాశము సంసార బంధము ముఖ్యమైనది అందరికీ సమానమే కానీ ఆ జ్ఞానం ఉదయించేటువంటి సరైనటువంటి గుణములు లేకున్నట్లయితే జ్ఞానోత్పత్తికి కావలసిన ఇతర సందర్భములన్నీ ఉండి కూడా జ్ఞానోత్పత్తి ఆగిపోతుంది డిలే అవుతుంది అగుణవంతునిలో అదే గుణవంతునిలో అయితే ఆ జ్ఞానం ఉదయించేటువంటి సందర్భం వస్తూనే జ్ఞానం ఉదయిస్తుంది ఇది విగ్రహ సంకల్ప సంగ్రహ వాక్యం దానికి వివరణ తర్వాత వస్తుంది నేను అది చెప్పేశాను వాక్యం కొంత గంభీరమైన వాక్యం కదా జ్ఞాన సాధనములలో వికల్పము అంటే ఇది లేదా అది అంటే శ్రద్ధ లేదా ఇంద్రియ అలాగే వికల్పం చెప్పచ్చు సముచ్చయము ఇది అది కూడా ఇది ఉండాలి అది ఉండాలి గుణమును కలిగి ఉండుత ఒక గుణం గుణము లేకుండుత ఈ అంశములు జ్ఞానము వహించుట ఎందు తేడాలు కలుగుతా వృత్తి ఉ ప్రజాపతి గారికి జ్ఞానం ఉదయించిన ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ప్రతి వారికి ఉండాలనేమో మందు కూడా అలాగే ఉంటుంది మందు ఈ మందుకి ఆ రోగం తగ్గుతుంది కానీ అందరికీ ఒకే విధంగా ఈ మందు వల్ల అదే విధంగా రోగం తగ్గిపోతుంది ఉండదు ఒకరికి మూడు రోజుల్లో తగ్గుతుంది ఒకరికి రెండు రోజుల్లో తగ్గుతుంది ఒకరికి పది రోజులు పడుతుంది అలా ఎందుకు జరిగింది అదే మందు అదే రోగం కదా అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది బాడీ కూడా ఉంటాయా రోగంతో అలాగే ఇక్కడ కూడా ఆయనే వివరిస్తారు ఇప్పుడు లోకంలో పని ఒకటి పుట్టాలి కార్యం ఉంటే ఒకటి పుట్టాలి అంటే పుడుతుంది అనేక నిమిత్తములను ఆశ్రయించుకుని పుడుతుంది అటువంటి కార్యములనూ నైతిక కార్యములు ఉంటాయి అనేక నిమిత్తములను ఆశ్రయించుకుని అది పుడుతుంది ఆ పుట్టేపుడు ఆ నిమిత్తములలో తేడాలు అనేక రకాలుగా వికల్పం ఉంటుంది అంటే ఏంటి ఈ అంకుర ఉందండి ఈ అంకు శనగలన్నీ ఒకటే ఉన్నాయి కొన్ని శనగలని నీళ్లలో వేసేటట్టు పెట్టారనుకోండి మిగతా సైడ్ పొడిగా ఉన్నాయి నీళ్లు తగిన నీళ్లు పడలేదు అనుకోండి ఒక దాంట్లో రెండు గిన్నెల్లో శనగ పోసి ఒక దాంట్లో నీళ్లు బాగా పోసారు ఇంకో దాంట్లో నీళ్లు సరిగ్గా పడలేదు మీరేదో చూసుకోలేదు నీళ్లకు తగినందుకు అప్పుడు నీళ్లు ఎక్కువగా ఉన్నది అంకురించేస్తుంది నీళ్లు తక్కువగా ఉన్నది అంకురిస్తుంది కాబట్టి మరి వికల్పం వచ్చిందా ఆ వికల్పం ఎందుకు వచ్చింది నిమిత్తంలో ఉండే భేదాన్ని బట్టి వికల్పం ఒకప్పుడు ఓ గిన్నె తీసుకెళ్లి నీళ్లు పోసి పొరపాటును రెఫ్రిజిరేటర్ పెట్టారనుకోండి ఇంకొకటి బయట పెట్టారనుకోండి బయట పెట్టింది మనం అనుకునిస్తుంది రిఫ్రిజరేటర్ లో అలాగే కూడా ఉంటుంది దాని గురించి అంటే టెంపరేచర్ లో భేదం వచ్చింది టెంపరేచర్ కూడా వన్ ఆఫ్ ది కాసెస్ నిమిత్తం కాబట్టి ఈ విధంగా అనేక నిమిత్తముల కారణముగా అనేక నిమిత్తములు ఉన్నప్పుడు పుట్టే కార్యం ఏదైనా ఆ నిమిత్తాల్లో భేదాన్ని వస్తే అనేక రకాలుగా మనకి వికల్పములు భేదాలు కనపడుతూ ఉంటాయి సముచ అదే నిమిత్త వికల్పం అంటే ఇప్పుడు వేడి ఇలాగైనా ఉండొచ్చు అలాగైనా ఉండొచ్చు ఇంతైనా ఉండొచ్చు అంతైనా ఉండొచ్చు అని ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ మీరు వికల్పంగా చెప్పచ్చు ఎలాగంటే ఇప్పుడు శనగలు అనుకూలించాలనుకోండి నీరు పోస్తే టెంపరేచర్ లేకపోయినా పర్వాలేదు నీరు ఎక్కువ లేకపోతే టెంపరేచర్ బాగా ఉన్నప్పుడు నీటి తక్కువైనా పర్వాలేదు అని ఈ విధంగా వికల్పాలు ఉంటాయి ఒకప్పుడు వికల్పాలు ఉంటాయి అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయినా సరిపడుతుంది లేదా ఆ కండిషన్ సాటిస్ఫై అయినా సరిపడుతుంది నీకు కారణం పుట్టేస్తుంది అది వికల్పం ఉంటాయి శనగలనే మట్టిలో పడేసారనుకోండి తడి మట్టిలో అంకురించేస్తుంది నేలలో పడేసారనుకోండి అంకురించేస్తుంది వికల్పం ఒకప్పుడు సముచయం సముచయం లాగా తమిత్త సముచ్చయ కొన్నిసార్లు నిమిత్తములు రెండు మూడు నాలుగు నిమిత్తములు ఉంటే వికల్పాన్ని బట్టి కార్యం పుట్టదు సముచ్చయాన్ని బట్టి కార్యం పుట్టదు పూర్వం ఎస్ఎస్ఎల్సి లో ఆరు సబ్జెక్టులు ఉన్నాయి ఆరు ఒకేసారి శాస్త్రం లాగ ఒకటి ఫెయిల్ అయితే పరీక్ష ఫెయిల్ అన్ని రాయాల్సి ఉంటుంది అది సముచ్చయం వీడు ఇంగ్లీష్ లో లేకపోతే మ్యాథమెటిక్స్ లో ఫెయిల్ అవుతాడు మిగతావన్నీ బగారు రాస్తాడు ఆ మ్యాథమెటిక్స్ వాడికి గండం అది ఫెయిల్ అవుతాడు ఫెయిల్ అయితే మళ్ళీ మొత్తం పరీక్షల్లో ఫెయిల్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ మార్చి మార్చి సెప్టెంబర్ నుండి అలాగే అలాగే మార్చి ఫెయిల్ అయితే సెప్టెంబర్ సెప్టెంబర్ ఫెయిల్ అయితే మళ్ళీ మార్చి వీడు ఈసారి బాగా చదివి చదివి చదివి ఫెయిల్ కాసేడు కానీ ఇంగ్లీష్ మళ్ళీ ఫెయిల్ అన్ని కలిపి చక్క కట్టి పాస్ అవ్వాలి దీని మీద బ్రహ్మానందరెడ్డి గారి చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు విద్యార్థులందరూ గగ్గోలు పెట్టారు మాకు చాలా కష్టం అయిపోతుంది బాబు ఆరు సబ్జెక్టులు ఒకేసారి పాస్ అవ్వాలంటే అంటే ఆయన బ్రహ్మానందరెడ్డి పాస్ అని ఒకటి పాస్ చేశారు దాని ప్రకారంగా ఏ పరీక్ష ఫెయిల్ అయ్యారో అది ఒక్కటి కట్టి మీరు పాస్ అయిపోవచ్చు పాస్ అయిపోతే అదొక్కటే పరీక్ష రాసేయాలి మ్యాథమాటిక్స్ ఫెయిల్ అయితే అది ఒక్కటే రాసేయాలి మిగతా ఇంక ఐదు పరీక్షలు అంతకుముందు కోసమే రాసిన కోసమే డిగ్రీ ఇచ్చేస్తారు అలా ఉంది కాబట్టి అన్ని కట్టగట్టి ప్రసవ్వాలంటే సముచ్చయం ఏదైనా పర్వాలేదు విడివిడిగా ఈ రెండు ఒకటి అలాగే కూడా సర్దుబాటు చేసుకోవచ్చు అంటే వికల్పం కాబట్టి అనేక హేతువుల ద్వారా పుట్టే కార్యం విషయంలో ఆ నిమిత్తములు లేక యొక్క సముచ్చయం ఉండొచ్చు నిమిత్త వికల్పం ఉండొచ్చు ఇన్ని అంశాలు ఆ కార్యము విషయంలో ఇమిడి ఉంటాయి అదంతా మీరు గమనించాలి